కీర్తన సంఖ్య నాలుగు వందల అరవై ఎక్కడి పుట్టుక ఇంక ఎక్కడి మరణములు మికిలి ముద్రలు నామేనూ నవి గో కెరల పాపములకు గెరళ కర్మములకు హరి నీ నామము నోరనంటి తేజాలు నరకములేమిశేసు నా నేరమేమిశేసు నిరతి నామతిలోన నీవుండగాను చిక్కను ఇంద్రియములకు చిక్కను బంధములకు చుక్కి హరి నీ మరగుజొచ్చితి జాలు మొక్కనేలే ఎవ్వరికి మొరవెట్టనేమిటికి నిక్కపు మాయిల వేల్పు దగ్గర దగ్గర దగ్గర దగ్గర దుర్గుణాలు నిగ్గుల శ్రీవెంకటేశ ప్రసాదము ఊని నది What a lot.